వైషధ ప్రేమల దేవ కృపణ తొండి దేవయసు ప్రభ నీకే లెక్కలేని బంధనాల ప్రభా కృతజ్ఞత స్థుతుల స్తోత హజ వైషధర ఒక సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకే బంధనాలు ప్రభా దేవ మమ్లని అందరూ రక్షించుకున్నందుకు నీకు లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞతలు ప్రభా స్ మహిమా ఘనత ప్రభావ ప్రభ యుగాలకి నీకే చీలన గక దేవాసు ప్రభా అదే ప్రభా మా ఆత్మీయమైన జీవితం నెక్కని ప్రభా మళ్ళీ ఎవ్రీడే ప్రభా మేము చేసిన ప్రతి పాపాన్ని శాపాన్ని ఈసుక్రీసు రక్తం చేత కడిగిపోయిన ప్రభా మమ్మల్ని క్షీమించండి దేవని వాక్యానికి మేము విధి విధంగా కలిగి నడుచుకునేలాగా సాయపడమని ప్రార్థిస్తుంటండి దేవాయచ మరి మమ్మల్ని ప్రభా మీ యొక్క పరిశుద్ధితో మా అందరినీ కూడా ప్రభా ముద్రించుకున్నారు నీకు వందనాలు ప్రభా దేవాయిచు ప్రభా ఎవ్రీడే ప్రభా నీ యొక్క సన్నిధులు మేము ఉండాలా అనేకులకు నీ యొక్క స్వత్ మేము ప్రకటింపచారు అందరికీ మేము సత్యని ప్రకటింపజేయాలి ప్రభా సువాసన లాగా ప్రభా అందరికీ కూడా ప్రభ సువాసన ప్రభా నీ సువాసన మేము ప్రకటించేయాలి ప్రభా దేవా ఆ విద్యాన్ని మేము తయారు కావాలా దేవాయస్రభ కేకా బేసి వాళ్ళ లాగా మేము జీవించాలా ప్రభా దేవాచ్మెన్స్ లాగా మేము తయారు కావాలా ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయస్రభ ప్రతిరోజు కూడా ప్రభా నీ యొక్క ప్రాధాన్యతంలో మేము సమయం ఇంకెక్కువ తీసుకోవాలి ప్రభా దే ప్రభా మరి మీద మాకు సహాయపడమని ప్రార్థిస్తుండీ దేవాయచ ప్రభా ప్రతి బిడ్డల కూడా ప్రభాని యొక్క కృపలో జ్ఞాపకం అని చేసుకున్న అయినా ఎంతమంది బిడ్డలైతే రాలేదు ప్రభా వారి నందరిని కూడా ప్రభా మీరు గాలం వేసుకుని లాక్కరండి ప్రభా దేవాయచ ప్రభా ప్రతి చోట నీకు వందనాలి ప్రభా దేవాయచ ప్రభా మరి ఇంకా మేము స్థిరంగా నిలబడాలా విశ్వాసంలో అంచలంచడం మేము ఎంతగాల ప్రభా మాకు సహాయపడమని ప్రార్థిష్టం తండి దేవాయచ ప్రభ మరి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి మరి పాటల ద్వారా మీరు మహిమ పొందండి నాయన దేవాయస్రభ ప్రతి వారం కూడా ప్రభ అందరిని కూడా ప్రభా నువ్వు కాలం వేసుకుని యొక్క సన్నిధికి లక్కలమని ప్రార్థిస్తుడం తండీ దాన్ని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపండి ప్రతి వారిని దీవించండి అక్షణ చేత నింపండి దేవాయస్రభ మీరే తోడైండి ప్రభా ఆది అంతా మీరే తోడని నడిపిస్తారని యశు క్రిస్తు నిత్యుడూ తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాతైన దీటైన దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైన దేవుడు లేడిలలో ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిచ్చుడూ తండ్రి సమాధానకర్త సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోయను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిజుడగుత్రి సమాధానకర్త సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు సజీవుడై లేచిన తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి ఏసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి ఏసు తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తూ తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తూ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడూ తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడదు తండ్రి సమాధానకర్త తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైన దేవుడు లేడిలలో తన గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనాటైన దేవుడు లేని ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త సమాధానకర్త అనుడు ప్రైస్తులు అంటే ప్రేమను తల చున్నప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాణ్ణి శ్రమలను ధ్యానించున్నప్పుడు పగులుచున్నది హృదయం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాణ్ణి శ్రమలను ధ్యానించున్నప్పుడు కలుగు చు నదికెత్సే మనీ అను కలు విల పింఛు ప్రాధించు ధ్వని గెత్సే మన అనుతో కలో విల పించు చు ప్రాధించు ధ్వని నల్లు పగులు చున్నవి మారుదయములు కలుగు చున్నది దూకం నలువైపులా వినబడుచున్నది పగులు చున్నవి మారుదయములు కలుగు చున్నది దూకం అల్వారి ప్రేమను తల చునపు లుగుచున్నది దూఖం ప్రభువాన్ని శ్రమలను ధ్యానించున్నప్పుడు పగులు చున్నది హృదయం శిలువ పైనలుగా గోటినను అనేక నిందలు మోపినను సిలువ పైన గోటినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని మళ్ళీ చూటకై ప్రార్థించిన ప్రియ సూరజ నీ ప్రేమ పొగడదను ప్రేమతో వారిని మళ్ళీ చూటకాయ ప్రార్థించిన ప్రియ సూరజ ప్రేమ పొగడెదను కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం మమ్మును నీ వల్ల మాచుతై జీవమును నీచివే పమ్మును నీ వలె మాచుటై నీ జీవమును నీచితి నీల మటుకు తగించుకుని సమర్పించి నిరములలో మమ్మును నడిపించుము టుకు తగించుకుని సమర్థించి తి విని కరములలో మమ్మును నడిపించుము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాన్ని శ్రమలను ధ్యానించున్నప్పుడు ైజ్ సాయి ప్రార్థించ స్తోత్రములు పరిశుద్ధ ప్రేమగల తండ్రి పరిశుద్ధ గణమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిణామమైన యేసు క్రీస్తునామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభు మేవక్కడవే ఈ లోకంలో నమ్మదగిన దేవుడు ప్రభ అందును బట్టి మీ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మాట్లాడి మా హృదయాలను ప్రభు మరి మొదలపరచమని యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను వాక్యం దానించుకుందాము రెండో సమయలు గ్రంథము రెండో సమయాలు గ్రంథము ఇరవై అధ్యాయం రెండు సమయలు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం ఇక్కడ దేవిని మాటగా ఎహోవ మాట ఏమంటున్నాడంటే ఇంకొక మారు ఇంకొక కోపము ఇస్రాయేలు మీద రగులు ఆయన దావీదును వారి మీదికి చేసి నీవు పోయి ఇజ్రాయేలు వారిని యూదా వారిని లెక్కింపుమని అతనికి ఆజ్ఞయించను యహోవాయే ఆజ్నేయిస్తున్నాడంట అయితే ఏమనిస్తున్నాడంటే ఇజ్రాయేలు వారిని యూదా వారిని జనసంఖ్య లెక్కించుము అని ఆజ్ఞయిస్తున్నాడు అందుకు రాజు తన యుద్ధనున్న సైన్య సైన్యాధిపతి అయిన పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగాదైన దాను మొదలుకొని వైర్ష వరకు ఇస్రాయేల్ గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆగ్నేయగా అంటున్నాడు ఎవరు దావీదు తన సైన్యాధిపతితో యువాబుతో అంటున్నాడు నువ్వు ఇజ్రాయేల్ మొదలుకొని దాను ఆ వారిని మొత్తం లెక్కించి నాకు ఒప్ప చెప్పాలి అని వాళ్ళకు ఆజ్ఞయిస్తుంటున్నారు అయితే దాను మొదలుకొని బేర్షేబా వరకు ఇజ్రాయేల్ గోత్రములలో నీవు సంచారం చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ అయ్యగా ఏ సంఖ్య ఎంత ఎంత ఉన్ననో నా ఏరునవాడవును రాజువునకు నీకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన ఎక్కువ వాదాని నూరంతలు ఎక్కువగా చేయును గాక అని యువబు అంటున్నాడు ఈ వాక్యం గమనించండి ఎక్కువను గాక అంటున్నాడు ఎందుకంటే ఇది దేవుని ప్రణాళికగా ఇక్కడ మనకు చూస్తున్నాను చూడండి నా ఏలిన వాడవు ఈ కోరిక ఈ కోరిక ఎట్టు అంటున్నాడు ఈ కోరికనికి ఎందుకు పట్టింది అని అంటున్నాడు అయితే వీళ్ళు వెళ్ళి ఈయన చెప్పిన రాజ్యాలని తిరిగి ఆ జనసంఖ్యను తీసుకొని రాజయోధకు ఈ మాట అంటున్నారు ఈ ప్రకారము వారు దేశమంతీ సంచరించి ఎనిమిదవ వచనం చూడండి ఎనిమిదవ వచనము ఈ ప్రకారము వారు దేశమంతం సంచరించి తొమ్మిదవ తొమ్మిది నెలలు తొమ్మిది నెలల ఇరవై దినములు తిరిగి హిరుషలేమునకు వచ్చిరి అని రాయబడింది ఆ జనసంఖ్య ఎంతైనాది తీసుకొని హిరుషలేముకు వచ్చిరి అంటున్నారు అప్పుడు యువబాబు జనసంఖ్య వెరసి రాజునకు ఇచ్చి అప్పగించను అప్పుడు యువబాబు రాజునకు ఆ జనసంఖ్యను అప్పగించినట్టు చూస్తున్నాం ఇజ్రాయేల్ లో కత్తు దూ లక్షల మంది యోధులు అక్కడ కత్తు దూసే వాళ్ళు లక్షల మంది ఉన్నారంట యూదా లక్ష మంది ఉండేది యూదావారిలో లక్ష మంది ఉన్నారంట జనసంఖ్య సూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అన్నది చూడండి దావీదు మనస్సు అంట కొట్టుకున్నదంట కొట్టుకొనగా ఎందుకంటే ఆ ప్రజలు అంత విస్తారంగా ఉన్నట్లు అక్కడ గమనిస్తున్నాం అతడు నేను చేసిన పని గొప్ప పాపము కట్టుకుంటుని అంటున్నాడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుంది నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని యహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యహోవాకు యహోవాతో మనవి చేసిన డాయాన్ను తెల్వక లెక్కించాను నన్ను క్షమించు అని యహోవాతో మనవి చేయగా ఉదయమున దావియుదు లేచినప్పుడు దావిదునకు దీర్ఘదర్శియగు గాదునకు యహోవాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చిన నువ్వు పోయి దావితో ఇట్లను ఎహోవా సెలవిచ్చినది ఏమనగా అయితే ప్రభక్తం పంపి దావితో మాట్లాడుతున్న మాటలు చూడండి మూడు విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను వాటిలో ఒక దానిని నీవు కోరుకున్న ఎడల నేనది నీ వీధికి రప్పించేదను అంటున్నాడు దేవుడు మాట్లాడిన మాటలు కావున గాదు దావీదు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా ఎందుకంటే నువ్వు చేసిన తప్పుకు దేవుడు ఈ శిక్ష విధిస్తా అంటున్నాడు మరి దానికి నువ్వు ఒప్పుకుంటావా అంటున్నాడు నీ దేశమందు ఏడు సంవత్సరములో క్షామము కలుగుటకు నువ్వు ఒప్పుకుందువా నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిల్వలేక మూడు నెలలు పారిపోవుటకు నీ శత్రువు ఎదుట నిలవకుండా పారిపోవటకు ఒప్పుకుంటావా దీన్ని ఒప్పుకుంటావు నీ దేశం మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా అంటున్నాడు ఈ మూడు విషయాలు ఏ విధంగా నువ్వు దేన్ని ఒప్పుకుంటావు అంటున్నాడు అయితే యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమని ఆ గాదు అడుగుతున్నాడు ఎందుకంటే దేవునికి మళ్ళీ సమాధానం చెప్పాలి అందుకని అందుకు దావేదు నాకేమియో తోచకున్నది గొప్ప చిక్కులో ఉన్నాను యహోవ బహు వాత్సల్యము గలవాడు గనక మనిషిని పడుట పడకుండా ఎహోవ చేతులోనే పడుదుము అని అంటున్నాడు ఆయన ఏం చేసినా సరే కానీ మేము ఎహోవ చేతుల్ని పడదుము అంటున్నాడు కాగా అవి గాదుతో అని అందుకు యహోవా ఇజ్రాయేలుల మీదికి తెగులు రప్పించగా యహోవా ఇజ్రాయేల్ల మీదకి తెలుగు రప్పించి రప్పింపగా ఆ దినమున ఉదయం మొదలుకొని సమాజ కూటమి వరకు అది జరుగుతుండే అందుచేత దాను నుండి బీర్షబా వరకు డెబ్బై వేల మంది మృతినుందిరి అని రాయబడ్డది ఎందుకంటే ఇది ఎహోవా పెట్టిండు ఎందుకంటే మొదటనే అంటున్నాడు నేనే ఆగ్నిచ్చిన ఆ విధంగా అని అందుకని ఒక్క ఎంతమంది డెబ్బై వేల మంది మృతి పొందిరంట దూత ఎరిశలేము అస్తము చాపి నాశనము చేయబోనప్పుడు యహోవా ఆ కీడును కూడాచి సంతాపము అంతే చాలు అంతే చాలు చేయి జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను అని రాయబడినది అప్పుడు దేవుడే ఆపరేషన్ గా చూస్తున్నాం అయితే మళ్ళీ ఎహోవా దూత ఎహోవా దూత ఎగుసీడైన అరోనా యొక్క కళ్ళము ఇది కళ్ళము అని రాయబడింది ఎందుకంటే ఇది కళ్ళము బైబిల్ టాపసి మినిస్ట్రీ ఈ కళ్ళము అనేది ఒక తీర్పు సాదృశ్యంగా ఉంటది ఇది మనం గమనించాలి కల్లము అనే విషయాలు చాలా మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఈ కళ్ళం విషయం చెప్పడానికి కారణం ఇదన్ని యోబిసీడైన కరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యహోవాను ఇలాగా ప్రార్థన చేసి చిత్తగించము పాపము చేసిన వాడను నేనే దుర్మార్గమా ప్రవర్తించిన వాడను నేనే అని ఆ దూతతో అంటున్నాడు పాపం చేసిన వాడను నేను దుర్మార్గము చేసిన వాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని అడుగుతున్నాడు అప్పుడు పశ్చాత్తాపడుతుంటే ఆ దినమున గాదు దావీ వచ్చి నీవు పోయి యోబీసీయుడైన అరోనా యొక్క కళ్ళము కళ్ళము అని రాయబడ్డది ఇక్కడ ఆరోహణ యొక్క కళ్ళము కళ్ళములో యహోవ నామము నామమున ఒక బలిపీఠము కట్టుమని అతని చెప్పగా ఇది కళ్ళము ఎందుకంటే ఈ కళ్ళములోనే దేవుడు మనకు మనం కళ్ళములో ఉన్నాం కాబట్టి మరి మనం గట్టిగా ఉన్నామా పుట్టు ఉన్నామా మనం గయించుకోవాలి అందుకని ఇది కళ్ళము ఇది కళ్ళం అందుకని ఈ కాలమును కునవలనని వచ్చి తిన్నాను అయితే ఈ ఇతడు ఒక రాజు గురించి మాట్లాడుతున్నాడు అయితే అరుణ రాజు అతని సేవకులను తన దాపునకు వచ్చుచా చూచి బయలుదేలి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి నా ఏలిన వాడవను ఏలిన వాడవును రాజువు నాకు నీవు నీ దాసుడనైనా నా ఎద్దకు వచ్చిన మితమేమని అడగగా దావిది అడుగుతున్నాడు అయ్యా నా దగ్గరికి వస్తున్నావు ఏమి కారణము అని అడుగుతుంటున్నాడు అంటే దావీది అప్పుడు అంటున్నాడు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు ఈ తెగులు వీళ్ళు వస్తున్నారు ఈ రాజు వాళ్ళు వస్తుంటే దావీది ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యహోవనామమున ఒక బలిపీఠము పట్టించుటై నీ యొక్క ఈ కళ్ళమును ఈ కళ్ళమును కొనవలను వచ్చి తిని అను ఈ కళ్ళము కొనవాలనని వచ్చి తిని అందుకు అరోనా నా ఏలినవాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము చిత్తగించుము దహన బలికి ఎడ్లున్నవి పూర్చికర్ర సామానులు హత్యలను అక్కడకు వచ్చును ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి రాజా అని చెప్తున్నాడు అయితే అక్కడకు వచ్చును రాజు ఇవన్నీ అరోనా అను నేను రాజునకు ఇచ్చుతున్నానని చెప్పి నీ దేవుడని యహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా రాజు ఏమంటున్నాడు రాజు ఏమంటున్నాడంటే అనగా రాజు నేను అలాగా తీసుకొనను గెలయిచ్చి నీ యుద్ధ కొందును అంటున్నాడు ఆ కళ్ళమును గెలయిచ్చి నేను కొంటాను అంతేగాని నేను ఊరికే తీసుకోను అని అంటున్నాడు గెలయిచ్చి నేను తీసుకొని దానిని నా దేవుడైన యహోవాకు దహనబలిగా అర్పించనని ఆ హరోన రాజుతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను ఏ తులముల వెండికి కొనెను అనురాయము చేయబడు తులముల వెండిని ఇచ్చి ఆ కళ్ళములు కొన్నట్టు చూస్తున్నాం కొనెను అక్కడ దావీదు యహోవ నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనకు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఆ తెగులు ఆగి ఇజ్రాయేలు విడిచిపోయాను అని రాయబడ్డది మరి ఎందుకంటే ఇది దేవుడు మొదట ఆయన్నే చెబుతున్నట్లుగా చూస్తుంటారు ఏమంటున్నాడు మొదట ఫస్ట్లో ఇంకొక మారు యహోవా కోపము ఇజ్రాయేళ్ల మీద రగులు ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి ఆయనే దేవుడే ప్రేరేపించాడు అన్నట్టు అది అందుకని మనము దేని విషయంలోనన్నా ఈ కల్లము ఎందుకంటే ఒక విషయంలో మనము తప్పిపోతూ ఉంటాం మనం చేసిన అవిధేయత వలన కూడా దేవుడు చాలా వరకు మనకు తగిన ప్రతిఫలము ఇస్తూ ఉంటాడు అది ఎందుకంటే మనుషుడు పంట విత్తితే అదే కోస్తాడన్నట్టుగా అయితే కొరంది పత్రిక ఒకటో కొరంది పత్రికలో గాయపడ్డది తొమ్మిదో అధ్యాయం నుంచి ఒకటో కొరంది పత్రిక తొమ్మిదో అధ్యాయము నేను స్వాసంత్రుడను కానా అంటున్నాడు పౌలు గారు నేను స్వాతంత్రుడను కానా నేను అపోసుడను కానా మన ప్రభువైన యేసును నేను చూడలేదా ఆయన ఎంత రూఢిగా చెప్తున్నాడు మన ప్రభువైన యేసును నేను చూడలేదా ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా అని అడుగుతున్నాడు ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు నేను అపోస్త్రుడను కాకపోయినను మీ మటుకైనాను అపోసుడనై ఉన్నాను అని రూఢిగా నమ్ముతున్నాడు నేను అపోస్తడు అని మీ మటుకైనా నేను అపోసుడునై ఉన్నాను అంటున్నాను ప్రభువు నా అపోస్తలత్వమును ఆత్మమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా నాకు ముద్రగా అపోసలతత్వానికి ముద్రగా ఉన్నారు మీరు కారా అంటున్నారు నన్ను విమర్శించే నేను చెప్పు సమాధానం ఇదే తినుటకును రాగుటకును మాకు అధికారం లేదా అంటున్నాడు మరి ఉన్నది కదా ఆయన ఎంతో కష్టపడి దివారాత్రములు ఆయన దేవుని అందే మరి భయభక్తులు కలిగి ఉన్నవాడిలో ఉంటున్నారు అందుకనే మాకు అధికారం లేదా అంటున్నాడు తింటేందుకు తాకుతందుకు మాకు అధికారం లేదా లోకస్తుల్లాగా తిరగడానికి అయితే తగ్గిన అపోస్తుల వాలి యొక్క సహోదరుల వాలి విశ్వాసురాలైన బార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా మేము కూడా తిరగచ్చు కదా కానీ మేము తిరగట్లేదు అని అంటున్నాడు అందుకని మరియు పని చేయకుండుటకు నేనును భర్ణబాయు మాత్రమే అధికారం లేని మాకు అధికారం ఉండి మేము అధికారం లేని ఉండి పని చేస్తూ కష్టార్జితంతో ఒకరికి భారంగా ఉండకుండా మేము బ్రతుకుతున్నాము దేవుని సేవ చేస్తున్నాము అని అంటున్నాడు ఎవడైన నువ్వు తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా అంటున్నాడు ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా అంటున్నా ఇప్పుడు చేస్తున్న ప్రతి ఒక్కరు ఏదైనా ఆశించి మాత్రమే ఆశించి వచ్చేది చేస్తారు ఈ పని చేయాలంటే నువ్వు ఎంత ఇస్తావు అంతైతే నేను చేస్తాను ఎందుకు మేము ప్రార్థిస్తాం మాకేమిస్తారా కానిపిస్తారా ఆ రకమైన మనుషులు కూడా నేను చాలా వరకు చూశాను మీరు కూడా చూడచ్చు కానీ ఇక్కడ వారు అధికారము లేని వారము అధికారం లేని వారమా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని ఎవడు మందను కాచి మంద రాగని వాడబడు ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుతున్నానా మీరు ఏ విధంగా అనుకుంటున్నారు ఈ మాటలు నేను అని పౌలు అడుగుతున్నాడు లోకాచారమును బట్టి చెప్పుతున్నానా ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుతున్నది కదా అంటున్నాడు అందుకనే మనుషుడు దేవుడు వచ్చినప్పుడు తన తన వారెవరు ఆయన ఎరుగుతాడు కొట్టు పొట్టు లాగానే ఉంటది గింజలు గింజలు లాగానే ఉంటుంది అందుకని ఆ విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఏ ఏమనంటే లోకాచారమును బట్టి చెప్పుతున్నానా ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుస్తున్నది కదా అంటున్నాడు అందుకనే కళ్ళము కళ్ళము తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు ఇది కళ్ళము తొక్ తొక్కుతున్న ఎద్దు చిక్కము పెట్టవద్దు అంటున్నాడు అని ధర్ మోషి ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది అంటున్నాడు దేవుడు ఎడ్ల కొరకు విచారించుతున్నాడా కేవలం మన కొరకు దీనిని చెప్తున్నాడా అవును ఇది మన కొరకే కదా అవును మన కొరకే కదా ఈ మాట రాయబడను ఏలే అనగా ఆశతో దున్నవలను అంటున్నాడు దున్నువాడు ఆశతో దున్నవడను ఎందుకంటే పంట ఖచ్చితంగా పోయగలము ఆ విషయంలో దున్నువాడు ఆశతో దున్నవలను అయితే కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలను ఏమంటున్నాడు కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదును అన్ను ఆశతో త్రొక్కింపవలను మరి మనము ఏ విధంగా ఉన్నాము ఈ కళ్ళము విషయము మాట్లాడవల మాట్లాడాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలని ఈ సబ్జెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఈ కళ్ళము కళ్ళము త్రెక్కించు వాడు పంటలో పాలు కొందునను ఆశతో త్రెక్కింపవలను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈ సేవ సేవలో వాడబడటము ఏది ఆశించకుండా చేయటము విధవరాలను దిక్కు లేని మనం ఆదరిస్తే మనము ఆయన సేవ కరెక్ట్గా చేస్తే కరెక్ట్ కళ్ళములో గోధుమ గింజల వలె గట్టి గోధుమ గింజల వలె ఉంటాం కానీ ఎదురైంది మనము ఇంకేస్తే మాత్రం అదేదైనా కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యముగా మనకు కనిపిస్తుంది అందుకే దేవుడు ఆయన తన చిత్తానుసారమైన మాటలు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన మాటలు ఎందుకంటే మనం కూడా ఎన్నోసార్లు చిక్కుల పడుతూ ఉంటారు కానీ దాని గమనించుకోవాలని ఈ దేవుని పేరిట ఫస్ట్ మనకు ఈ కళ్ళం అంటే తీర్పు సాదృశ్యంగా ఉంది ఆయన వచ్చి ఆయన కళ్ళము ఆయనకు కళ్ళం ఏంటి ఆయన ఏ విధంగా కళ్ళం చేయగలడు దేవుడు కళ్ళం చేయగలడు ఆయన కళ్ళము చేయగలడు అందుకని దేవిని మాట ఏమాత్రం కూడా టీసీ వేయకుండా మనము జాగ్రత్త పడాలి ఎందుకంటే కళ్ళం కళ్ళంలో ఉన్న గోధుమ గింజల వలె మనము ఈ స్టాండర్డ్గా దేవునిలో స్టాండర్డ్గా ఉండాలి మత్తైసు వార్త మూడవ అధ్యాయము మతైసు వార్త మూడవ అధ్యాయము ఆరో వచ్చి చదువుకుందాం మత్తైసు వార్త మూడు ఆరు వచ్చి తమ పాపములు ఒప్పుకొని యోవర్ధాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండరి అతడు పరిశైలలోను సర్దుకయ్యలలోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి వ్యాహన్ అంటున్నాడు అందరూ బాప్తిసం పొందుతుంటే వీళ్ళు పరిశైలు సర్దుకయ్యలు వీరు కూడా బాప్తిసం పొందడానికి వస్తున్నారు అనేకులు బాప్తిసం పొందుట పొందవచ్చుట ఎందుకంటే వీరు మరి ఏ విధంగా ఆయన మాట అన్నడో మనం గమనించుకోవాలి ఎందుకంటే అతడు పరిచయలలోనూ సదుకైలలోనూ అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా అంటున్నాడు తర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు ఎందుకంటే మొదట యేసుప్రభు వారు చెప్తున్నారు మీరు పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాని కానీయడలా ఉన్నాడు మరి మన నీతి ఏ విధంగా ఉందో మరి వారి గురించి మాత్రమే చెప్తున్నాడు కాబట్టి మనం గమనించాలి ఏమనంటే సర్ప సంతానమా అంటున్నాడు సర్ప అంటే ఆయన ఎంత వారిని వా వారితో ఎంత విసికిపోయిండో దేవుడు యశుప్రభు వారు ఇక్కడ మనం గమనించవచ్చు అందుకనే అతడు పరిశీలలోను సదుకైలలోను అనేకులు బాబీసం పొందుట పొందవచ్చుట చూసి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన ఎవడు అంటున్నాడు మరి సర్పసంతానంలో మనము ఏమాత్రము ఉండకూడదు ఎందుకంటే నామకాద క్రైస్తవులుగా మనం ఉండకూడదు ఇది నిజము ఇది నమ్మదగినది కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఒకటి ఆయన యోహోన్ భక్తుడు అదే అంటున్నాడు రాబో సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటున్నాడు మనకు బుద్ధి చెప్పేది బైబిల్ మాత్రమే మన బైబిల్ మాటలు కూడా ఆ దేవుడు వాక్యమే దేవుడు కాబట్టి ఆ మాటలు కూడా మనకి మనకు బుద్ధి బుద్ధి చెప్పేవాడు ఎవడు ఉండడు అందుకని అతడు పరిశీలినలోను సర్దుకయ్యలలోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అడుగుతున్నాడు మారు తగిన ఫలము ఫలింసుడి అంటున్నాడు మారు తగిన ఫలము ఫలింసుడి అంటున్నాడు అబ్రహము మాకు తండ్రి అని మీరు మీలో మీరు చెప్పుకున కలంచవద్దు ఎందుకంటే దేవుడు ఈ రాళ్ల అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు అని కూడా చెప్తున్నాడు ఎవరు యోహాను అతడు అడవిలో తిరిగిన వాడి వాక్యము ఆయన బోధిస్తున్నాడు ఎందుకంటే ఆయన తేనయో విడతలై ఆయనకు ఆహారము అను ఎప్పుడైనా వచ్చి పఠనంలో ఆ ధర్మశాస్త్రం గురించి తెలిసిన వాడు కూడా కాడేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అరణ్యంలో ఒక ఏకవై ఒకని శబ్దముగానే ఉన్నాడు ఈ వాక్యము ఇంత క్లారిటీగా వాళ్ళకు చెప్తున్నాడంటే మనం దీన్ని గమనించాం ఈ రాళ్ల వలన పిల్లలను పుట్టింపగరణని నీతో చెప్పుచున్నాను అంటున్నాడు ఎందుకంటే వారు ధర్మశాస్త్రం తెలిసి కూడా వారు మళ్ళీ ఆయన చేత బాప్తిజం తీసుకోవాలని ఆ విధంగా అందుకనే సర్ప సంతానమా అని బోధిస్తు వాళ్ళకు మాట్లాడుతున్నాడు ఇప్పుడే గుడ్డలి ఎట్ల వేరున ఉంచబడి ఉన్నది ఇప్పుడే గుడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి పొలము పలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే ఆయనలో ఉండి మాట్లాడుతున్న మాటలు ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరన్నా ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను అంటున్నాడు మరి మనకు దే దేనికి పాకుతులము దేవుల్లో మరి ఆయన నడవడి ఏ విధంగా ఉందో అట్లా నడుచుకుందామా లేక ఫలించని తీగల్లా ఫలించని చెట్టులాగా ఉందామా మరి ఆ విధంగా ఉంటే మరి దేవుడిని తీర్పు దినంలా ఏం జరుగుతుందో అది మనం ఊహించగలము కానీ దేవుడు మాత్రము అన్యాసుడు కాడు అందుకనే ఇంత క్లారిటీగా మరి యోహన్ భక్తులు మాటలు ఇప్పుడే గుడ్డలి చెట్టు వేరిన ఉన్నది కనుక మంచి పొలము పలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తి సమిచ్చుతున్నాను కానీ మారు మనసు గురించే నీళ్ళలో నేను బాప్తి సమిచ్చుతున్నాను అయితే నా వెనుక వచ్చుతున్నవాడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు యేసు ప్రభు గురించి మరి అప్పుడు యహోవా దేవుడు అని అనలేదు ఎందుకంటే యోహాను యేసు ప్రభు ముందే ఉన్నాడు అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పులు మొయిటకైనను నేను పాత్రుడను కాను అంటున్నాడు ఆయన చెప్పులు మొయటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తి సమిచ్చిన అంటున్నా మరి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి నొంది ఆయన భాషలతోనూ తవచనాలు ఎన్నో విధాలుగా ఆయన కార్యాలు జరిగించుకున్నవాడు అందుకనే ఆయన ఏమంటున్నాడు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును అంటున్నారు అందుకనే మన నీతి ఏ విధంగా ఉండాలి అంటే ఆయన ఏమంటుండండి దేవుని యేసుప్రభు వారి గురించి సాక్ష్యం ఏమిస్తున్నాడంటే అగ్నితోనూ పరిశుధాత్మతోనూ అగ్నితోనూ మీకు ప్రాప్తి సమీక్ష అయితే ఆయన దేనికి వస్తున్నాడు యుగ సమాప్తి మాటలు చెప్తున్నాడు ఇక్కడ కూడా ఈ యుగ సమాప్తి ఏమనంటే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన ఏం చేస్తాడంట చేట ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేయను ఇక్కడ కూడా కళ్ళమనే విషయం ఇది తీర్పుకో సాదృశ్యంగా ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి ఏం చేస్తాడంట కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తాడంట గోధుమలను పొట్టులో పోసుకుంటాడంట ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పాను అని మాట్లాడతాం దోహన్ భక్తుడు మరి మనము పొట్టు ఉంటామా మరి గింజల ఉంటామా ఇదే మనం యేసు ప్రభులో నేర్చుకోవాల్సింది ఎందుకంటే మనము ఎవరో ఒక నాయకుడు వచ్చి మీరు ఈ విధంగా ఉండండి అని చెప్తే నా మీద కాదు ఎవరో భయపెడితే నమ్మేది కాదు ఆయన ఆత్మ ఆయన ఆత్మ ప్రేరేపణనే మనము అడిపించే విధానాన్ని బట్టి మనము దేవుని మాటకులో బడి ప్రతిదినము ఆయన స్థుతించి మనము గోధుమ గింజల వలి మనం ఉంటే ఏ కొట్టుకొని పోకుండా కొట్టువలే ఉండకుండా మనము ఆత్మానుసరమైన పంటను దేవుడు పోసి ఆ కళ్ళంలో ఆ గింజలను ఏం చేస్తాడు గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో కొట్టును కాల్చివేయినని వారితో చెప్తున్నాడు వ్యవహార భక్తుడు ఎందుకంటే నశించిపోతున్న ఆత్మల పట్ల మనకు భారం కలిగి ఉండాలి ఎందుకంటే ఈ కళ్ళములో ప్రతి ఒక్కరూ తీర్పు దినమున రావాల్సింది ఈ కళ్ళము దానికే సాదృశ్యం కేబిపిఎం అంటే అదే కళ్ళము బైబిల్ ప్రాపర్సీ మినిస్ట్రీ గమనించండి ఈ కళ్ళం విషయము మరి దేవుడు మాట్లాడుతున్న మాటలు అందుకని ఈ కళ్ళము బాబుగా శుభ్రము చేసి గోధుమలు పొట్టులో పోసి ఆరణి అగ్నితో పొట్టును కాల్చివేయనని చెప్తున్నాడు మనం ఏ విధంగా ఉన్నాము కాల్చివేయబడే వారిగా ఉన్నామా పొట్టు కాల్చివేయబడే వారిగా ఉన్నామా గోధుమ గింజల్లా ఉన్నాము ఎందుకంటే భిన్నమైన బోధలు ఆకర్షితమైన బోధలు మనుషులను మభ్యపెట్టే బోధలు రకరకాల బోధలు మనుషులను రకరకాల బోధలతో వారు మోసపోస్తూ ఉంటారు అందుకనే మనం గమనించవలసింది ఏంటంటే కీర్తనల గ్రంథంలో మాట పదిహొనో అధ్యాయంలో మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథం పదిహొన్న అధ్యాయము కీర్తనలు పదిహేను ఆయన మాట్లాడుతున్నాడు ఏ విధంగా ఉంటే మనము దేవుని యుద్ధ ఉండగలము అని ఇదొకటి చూసుకొని మరి మనం ముగించుకుందాము కీర్తనలు కదా పదిగోనో అధ్యాయంలో యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన ఎవడు అయితే ఎవడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే క్రీస్తులో ఎప్పుడు మనం నిజం పలుకు వరుగా ఉండాలి ఏమనున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి నీతిని అనుసరించి ఉండాలి హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అంటున్నాడు అటువాడు నాలుకతో కొండెములు తన చిలికానికి కీడి చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసవ్యుడు అతడు యహోవా అందు భయభక్తులు గల వారిని సన్మానించను అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు అంటున్నాడు కానీ తన ద్రవ్యము ఒడ్డికీయడు నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకున్నాడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్సబడడు అంటున్నాడు మనము ఈ విషయాలలో మరి ఒకదాని విధంగానైనా మనం ఉన్నామా ఎందుకంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నామా నీతిని అనుసరిస్తున్నామా హృదయపూర్వకముగా నిజం పలుకుతున్నామా ళికతో కొండములు ఆడుచుతున్నామా తన పొరుగువానికి మన పొరుగువానికి కీడి చేస్తున్నామా యహోవయందు భక్తులు కలిగి ఉన్నామా అతడు నష్టం కలిగిన మాట తప్పడు అని అంటున్నాడు ఆ మాట మాట తప్పువారిగా ఉంటున్నామా తన మన ద్రవ్యాన్ని ఎవరికన్నా ఒడ్డికిస్తూ వాళ్ళ కష్టార్జితం మీద మనము మన జీవనం సాగించుకుంటున్నామా ఈ మంచి వాళ్ళని చెరుపుటకు నిర్పరాధుడు చెరుపుటకు లంచం పుచ్చుకుంటున్నామా ఎవరు చూస్తున్నారులే అని చాలా మంది ఉన్నారు ఈ ప్రకారం వచ్చేవాడు ఎన్నడూను కదల్సాడు అంటున్నాడు ఎందుకంటే ఈ విధంగా ఉంటే మాత్రము కళ్ళములో తీర్పులో పొట్టులాగా ఉంటాం ఎందుకంటే అది ఆరని అగ్ని కాల్సబడును అన్నది గింజలు ఆయన కొట్టులో పోసుకుంటాడంట చక్కగా ఆ కళ్ళము శుభ్రం చేసి మరి ఆ యొక్క పొట్టు వాళ్ళే ఉందామా లేక ఈ గోధుమ గింజల వల్లే ఉందామా ఎందుకంటే యుగ సమాప్తి కళ్ళముగా ఉంది అది ఎప్పుడు ఆయన వచ్చేది మనకు తెలియదు ఎందుకంటే మనం ఎప్పుడు ఉంటామో రేపు ఉంటామో తెలియదు ఎందుకంటే రేపటి గురించిన చింత అవసరం లేదు రేపటిది రేపటి చూసుకుంటే ఎందుకంటే దేవుని మాటకు లోబడి ఆయనను స్తిస్తూ ఘనపరుస్తూ మరి ఎవరి మీద మనం నిందమోపకుండా పరిశుద్ధ పర్వతం మీద నివసించాలంటే యథార్థమైన ప్రవర్తన కార్యం నీతను అనుసరించాలి హృదయపూర్వకముగా నిజం పలకాలి పొరుగువారిని ప్రేమించాలి యహోవయందు భయభక్తులు కలిగి ఉండాలి మన ద్రవ్యము ఎవరికి వడ్డికి ఎక్కువ సహాయం చేయుడు తప్ప నిరపరాధిని ఎప్పుడు అతని కొరకు మనము లంచం పుచ్చుకునకూడదంట ఈ ప్రకారము చేయవాడు ఎన్నడనూ కదల్సబడడు అందుకనే మనము యుగ సమాప్తి కాలంలో మరి పొట్టు వాళ్ళే ఉండకుండా గింజల వాళ్ళే నుండి ఆయనను స్థుతించి గణపరిచి ఆయన రాకడకు సిద్ధముగా ఉండి బుద్ధి గల కన్ని కల మనం ఆయన నామానికి సాక్షులుగా ఉండటకు మనము ఆయనను స్థుతించాలి మరి పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించిన దాకా ప్రార్థించుకున్నాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలను అయినా వాక్యం మరి కళ్ళము యుగ అనే విధానం బట్టి మాట్లాడినందుకు వస్తూ తుల్చల్స్తున్నాం నాయన మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆయన రవ్వ మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు దయచేయండి రవ్వ మా జీవితాలలో నాయన యొక్క ప్రేమను నింపి అనేకులకు మేము మీ సాక్షులుగా ఉండి అనేకుల ఆత్మల పట్ల భారం కలిగి ఆయన అగ్నిలో నుంచి లాగినట్లుగా రవ్వ అనేకులు నశించిపోతుండగా నాయన మీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి ఈ వైపు త్రిప్పుటకు మీరు ఆకర్షించాం క్రవ్వ మేము ప్రార్థించిన ప్రతి మీరు ఆకర్షించి మీ వైపు తిప్పుకొని మీ రాజ్య వారసులుగా చేసుకోమని వాక్యం ద్వారా మాట్లాడిన దేవాస్తుతులు చెల్లిస్తూ ఆయన స్తోత్రం అనిపిస్తూ ఆయన మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అనిపిస్తూ యేసు క్రిస్తునావులకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కృపా సత్య సంపూర్ణుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి మంతుడ సర్వాధికారి అయిన అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన నా తండ్రి అపరింజిని పోలిన పాదముల చెంత ప్రభ చేరి ఉంటున్నాం నాయన ఈ సాయంత్ర సమయం ప్రభా నీ సన్నిధిలో ప్రతి హృదయ అని ప్రభ మేము కుమ్మరిస్తున్నాం తండ్రి మా యొక్క విజ్ఞాపనలు మా ప్రార్థనలు మా ఆరాధన మా పాటలు మా స్థుతి అన్ని కూడా నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రభ ఈ సాయంత్ర తండి ను నా తండ్రి నువ్వు గొప్ప కార్యం చేయి వాడవని నీ ఎద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా నువ్వు ప్రభ నా తండ్రి నిష్ఫలంగా పంపించక ఫలభరితంగా చేయదేవడవని నీవే మహిమలో నివసించు వాడ మీద ఆసీనమైనవని ప్రభ నీకు సమస్త గ్రంథ మహిమ ప్రభావంలో ఆపాదించుకుంటున్నాం ప్రభ ఈ సాయంత్ర సమయం అందున ఆయన నీక వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవుడవు కళ్ళంలో పడి మరి తీర్పు పొందకుండునట్లు దేవాయేసయ్య నా తండ్రి గింజలను వేరు చేసి పొట్టునిగ్గా కాల్చివేయ విధంగా నా తండ్రి ప్రభ నా తండ్రి నీ ఎందు నీతి భయం భక్తులతో ఉన్న బిడలను ప్రభ విశ్వాసంతో కల్లహములు పెంచకుండా కల్లాడు నారకలతో ఉండకుండా నా తండ్రి సత్యంగా ఆరాధించు వారిని ప్రభ నేను ఎందు విశ్వసించి వారిని ప్రభ నువ్వు రక్షించిన వారిని నువ్వు వేరు చేసి వారిని నీ నీవి నియమక మహిమలో నివసింపజేవాడవు నా తండ్రి గాలికి పొట్టు ఎగిరిపోనట్టుగా న తండ్రి ఎగిరిపోతారు నాయన ప్రభా మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరచండి ఆ యొక్క తీర్పు దినం నై ప్రభా మమ్మల్ని మీరు నా తండ్రి మీ సొత్తుగా మీ జనాంగంగా ఏర్పరచుకున్న చిన్న మందగా నా దేవా మీరు పరీక్షించి పరిశోధించి ప్రభ మమ్మల్ని ఫరవార్తులుగా చేయమని ప్రార్థిస్తున్నాం నా విజ్ఞాపన ప్రార్థనలు అస్వస్థకు గురైనటువంటి ప్రభా సిస్టర్స్ ఇద్దరు కూడా తండ్రి నాన్న నర్సమ్మ కామమ్మ ఇద్దరు సిస్టర్స్ కి ఒక క్యాన్సర్ విషయంలో ప్రభ సంపూర్ణ స్వస్థత కలుగ చేయండి మీకు అగ్నిని ప్రభా కుమరించి ప్రతి రోగమును ప్రతి క్యాన్సర్ కణమును కాల్చివేయండి నాయన నీకు గాయపడిన హస్తంతో ముట్టి బిడ్డలకు అడినెతి నుంచి అరికాల వరకు సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభ నీ శక్తి కలిగిన వాక్కును పంపి బిడ్డలను ప్రభ మీరు స్వస్థపరచమని ఆరోగ్యం సంపూర్ణంగా దయచేయమని ప్రభా కుటుంబాలను రక్షించుకోనమని ప్రభ ప్రార్థిస్తున్నాం ప్రస్తుత సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభ మతీ ఆ బిడ్డ భర్త వదిలేసిండు ప్రభా వేరే పెళ్లి చేసుకున్నాడు తనకు కుమారుడికి సీట్ కావాలి ప్రభా ఎన్నో సమస్యల్లో ఉంది నాయన ఈ లోకరీతిగా ప్రభ నా తండ్రి శారీరక సంబంధాలు ప్రభ నా తన్ని ఎన్నో మమ్మల్ని వేధిస్తున్నప్పుడు మీరు అన్నిటినీ జయించిన దేవుడవు అని ప్రభ మాకు అభయం ఇచ్చే తండ్రి ప్రభ సమస్య నుంచి ప్రభా పరిష్కారం దయచేయండి విడుదల దయచేయండి సంపూర్ణ మనశ్శాంతి నెమ్మదిని దయచేయండి అక్కడ చిన్న బిడ్డకు కావాల్సినటువంటి స్కూల్ సీట్ ఎక్కడ కావాలో ప్రభ మీరు ఎక్కడ నిర్ణయించినారో ఆ స్థలానికి వారిని నడిపించి ప్రార్థిస్తున్నాం అతని కావ్య సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ అతని ఆ బిడ్డకు ఆరోగ్యం దాయి చేయండి ఆ బిడ్డల ఆమె సంతానానికి కూడా ప్రభ మంచి స్కూల్స్ సీట్స్ ప్రభ ఎడ్యుకేషన్ విషయంలో సంపూర్ణంగా మీరు కార్యములు జరిగించండి ఆటంక ప్రతి అంధకార శక్తులను బంధించండి ఆమె భర్తను కూడా సంపూర్ణంగా రక్షణలో నడిపించుకోనండి ఏసీ నా తండ్రి మరి వివాహములు బిడ్డల కొరకు ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు గర్భం కోసం ప్రార్థిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన న తండ్రి ప్రతి ఒక్కరి అవసరం ఎడిగిన దేవుడు ప్రభ ఏస మీకు పరిశుధాత్మ కార్యంలో ఎంతో గొప్ప వినయన వర్ణించ చెప్ప నలవి కానీ ప్రభ ఆశ్చర్యకారులు మా పట్ల మీరు చేసిన దేవుడు ప్రతి కార్యంలో నీ మీకు నామంకు మహిమ కలగాల ఈ వీళ్ళందరి విషయంలో మీరు కార్యం జరిగించండి ఏసీ అన్న తండ్రి రాజని విషయంలో ప్రభ నా తండ్రి లివర్ సమస్యను మీరు ముట్టండి నాయన నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం చేయండి ఆ బిడ్డలోని ప్రతి లోపంని సరిచేయండి బిడ్డను ప్రభ సంపూర్ణంగా మీరు క్షమించి రక్షించి స్వస్థత పరచండి సమాధానంతో ఆ బిడ్డ నింపమని ప్రార్థిస్తున్నాం జ్వరం కూడా మీరు ముట్టండి తండ్రి ఏసీనా తండ్రి ఆయన చుట్టూ మీ కాకి కంచివేయండి ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన అంధకార మంత్ర చీకటి శక్తులని ఏసు శక్తి కలిగిన హలలు అని ఒక గొప్ప కార్యములు నా తండ్రి బిడ్డల జీవితాలలో జరగాలని ఏసియా నా తండ్రి అంత్య దినములలో దుర్దినములలో మేము ఉంటుండగా శరీర ఎన్నో ఎన్నో సమస్యలు నాయన ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన వేదన ఏసియా ప్రతి రకమైనటువంటి సమస్యల నుంచి బిడ్డలను మీరు రక్షించుకోనండి కాపాడండి నా తని విశ్వాసంలో ఇంకా బలపరచండి ముందుకు ఎదుగుటకు మీరే సహాయం చేయండి నా తండ్రి వాక్యంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి మరి చెల్లా బ్రదర్ గురించి రవి చెల్లా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం అయినా ఆ బిడ్డ యొక్క హార్ట్ కిడ్నీ విషయంలో అతని మీరు గొప్ప కార్యం దయచేయండి ఆ బిడ్డకు సంపూర్ణ విడుదల అనుగ్రహించండి ప్రతి రోగం నుంచి విడుదల కావాలని ఆయన ఉన్నటువంటి సమస్యలు అన్నిటి నుంచి మీరు సమస్యలను ప్రభకాల్చివేయండి నీకు నా తండ్రి గొప్ప రక్షణ బిడ్డకు దయచేసినందుకు నీకు వందనాలు ఆ బిడ్డ జీవితంలో నా ఆశ్చర్యకారంగా జరిగించి సాక్షి బిడ్డగా నిలబెట్టుకును విశ్వాసంలో ముందుకు సాగుంటుకున్న ఆయన మీరే నడిపించండి నా తండ్రి మినిస్ట్రీలో మరి ట్రైబల్ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి బిడ్లందరి విషయంలో ప్రభా ప్రార్థిస్తున్నాను నాయన ప్రతి ఒక్కరిని మీ యొక్క తీసుకొని వస్తున్నాను ప్రభు చేరుతున్నటువంటి ప్రతి స్థలంని మీరు అనుగ్రహించే దేవుడు నా తండ్రి మార్గం కూడా ప్రయాణంలో కూడా మీరు తోడై ఉండండి అక్కడ వాక్యం మీరు నా తండ్రి ప్రభ విరిచి పంచుతున్నప్పుడు దాన్ని దీవించండి ప్రతి హృదయాన్ని వెలిగించండి ఆశ్చర్యకారం జరిగించండి ఆత్మల సంపాదనలో ప్రభా బిడ్డల ముందుకు మీరే తోడై ఉండండి మీకు కృపల ప్రతి ఒక్క బిడ్డను బద్దపరచుకోమని ఆటంకపరుచడం ప్రతి అంధకార శక్తులను బంధించమని అగ్ని చేత ప్రతి ఒక్క బిడ్డను ముద్రించమని నా తండ్రి బలంగా నా తండ్రిని నొక వాక్యాన్ని విస్తారంగా ప్రభ వారు పంచున్నట్టు మీకు కృప దయచ్చేయండి జ్ఞానం దయచేయండి అక్కడ ఆశ్చర్యకారంలో మీరు అద్భుత కాలంలో జరిగించి ప్రభ ఆత్మలను ప్రభావం మీరు మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఏసీనా ఈ రాత్రి సమయం అందు మాకు సమయం కొరకు వందనాలతో తండ్రి ఇంకా ఎంతమంది ప్రభ ప్రార్థనల కోసం ఉన్నా తండ్రి ఎంతో మంది ప్రభ ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రభ వారి వారి సమస్యలు కొంతమంది చెప్పుకున్నా కొంతమంది చెప్పుకోకపోయినా అక్కడ ప్రతి సమస్యని ఎరిగిన దేవుడు నీ అందు ప్రభ ఏ దాపరికం లేదన్నా అన్నిటినీ నువ్వు వెల్లడి ప్రతి సమస్య పైన విజయం దయచేవాడు మరణమును నువ్వు గెలిచి లేచిన దేవుడు అతనిది నీ యొక్క విజయం ను దేవుడు ప్రభా ఆటంకంలో ఎన్నో ఎదురవుతున్నప్పటికీ ఈ లోకంలో మీకు శ్రమలు తప్పవు అని చెప్పినవు ప్రతి శ్రమను కూడా ఎదుర్కొంటూ ప్రభా మీ యొక్క విజయం ను నా తండ్రి మేము చూస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయమని రాత్రంత మంచి నిద్ర దాయి ప్రతి ఒక్క బిడ చుట్టూ ప్రతి ఒక్క గృహము చుట్టూ వారి పడకల చుట్టూ అగ్నిని కంచగా వేసి అంధకారం అంతృిక శక్తులు లైపర్చి అతన్ని మంచి నిద్ర దాయ చేసి వేకు లేచి ప్రభా మిమ్మల్ని స్తించడానికి మరొక నూతన దినము దాయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమెన్ స్తూరం పరిశుధ్రమే మలా రాజానికి వందనాలు తండ్రి ఏ స్ రాజానికి స్తూద్రం దేవ ఏసుక్రిజానికి వందనాలు దినమంత్రమును కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు ఏ శ్రజానికి స్తూత్రం దేవ దేవాకి దగ్గర మీరు మా అతను మాట్లాడిన దేవానికి ఉందా ముఖ్యంగా ఇష్టానికి ఇస్తూ దరం కామమ్మ సిస్టర్ ముట్టండి దేవా అవి క్యాన్సర్ నుంచి విడుదల పొందాలి తల ముదలుకి నరికాల వరకు ముట్టండి మీరే ముట్టి తాకి స్వస్థత ఇచ్చండి అప్పుడని మీరు రక్షించుకోండి దేవా నర్సమ్మ సిస్టర్ని కూడా ముట్టండి దేవా అప్పుడే కూడా తల ముదలకు నరికాల వారికి ముట్టి నర నరాలు రక్త పురుషం దించండి నీ ముట్టి తాకి స్వస్థపరచండి అమ్మ దేవానికి ఎక్కిస్తూ మీరే స్వస్థత దండి దేవబే కాన్స్టప్పుడు కూడా మీరు సహాయం దయచేసి వాళ్ళ కుటుంబానికి మీరు తోడండి అభివంపు మీరు రక్షించుకొని దేవా నామానికి మహిమ కలగాల దేవా ఏ సజానికి ఎక్కిస్తూ ఉద్రం ప్రదీపష్ట్రవసనం దేవా ఒక సిస్టర్ ని ముట్టండి దేవా తన భర్త మారాలి ముఖ్యంగా ఒక బాబుకి సీట్ రావాలి ఏస్తున్నాములు మీరే కార్యం జరిగించి ఆ యొక్క కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఇంకో బ్రదర్ ని ముట్టండి ఒక లివర్ ని ముట్టి తాకి స్వస్థత బుడదలా దయచేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి రవి బ్రదర్ ని ముట్టండి హార్ట్ ముట్టండి దేవా దివా కిడ్నీ ముట్టి తాకి స్వస్థ ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకొని దివవాళ్ళ ద్వారా నామానికి మహిమ కలగాలి ఏ స్తోత్రం ఒక రేణుక సిస్టర్ ని ముట్టండి దేవా ఒక మనజ బ్రదర్ని కూడా ముట్టండి వాళ్ళ మంచి ఆరోగ్యం దండి నీ కృపలో భద్రపరచుకోండి ఏ స్రజానికి స్తోధరం దేవా ఏసుకృష్ణ రజానికి వందనాలు ముఖ్యంగా అన్న వాళ్ళంతా ట్రైబల్ ఏరియాకి వెళ్తున్నారు రజా వాళ్ళకు మీరు తోడయ్యండి ప్రయాణంలో దేవదతలు కథలు తెచ్చేసి వాళ్ళకు నీ కృపల భద్రపరచక మీరు తోడు ఉండండి దేవా ఏ సజానికి స్తోధరం దేవా మరి కెవి పేమలో ప్రతి ముట్టండి తాకండి వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం దేచండి ఆ కుటుంబంలో ప్రత్యేక సమస్యల నుంచి కూడా దేచండి ప్రతి బిడ్డలకు మీరు తోడుని సేవల బలంగా వాడుకొని దేవా మీరే ఆత్మకార్యం జరిగించి మా ప్రార్థన మీ దుఃపానికి చేర్చుకొని నీ నామానికి మహిమ కలటట్టు మీరే సహాయం దచ్చేయమని స్తోత్రాలు ప్రభావ ఇంత మంచి అవకాశం ఇచ్చిన స్తోత్రం మా ప్రభా దేవాయసీ మా ప్రభావ ఈ రోజు కూడా ఎంతో మంది మరణించారు దేవాకాండను సజ్జ లెక్కలో నుంచి దేవాయసీ మా ప్రభా మీకు కృపచేత మమ్మల్ని దేవాయశ్ర ఇచ్చండి వాక్యాన్ని దేవాయశ్ర మా ప్రభా మీరు బట్టి వలించండి మా మీరే సాయం చేయండి మా ప్రభావ నాటబడాల మా మీరే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క క్రీస్తును గద్దించండి మా ప్రభా దేవాయసం మా ప్రభా ముఖ్యంగా మా ప్రభా కామ శిస్టర్ నర్సంహ సిస్టర్ గురించి ప్రాణించడం మా ప్రభా దేవాయసే మా ప్రభా ప్రతి ఒక్క ఆటకం తీసి వేయండి క్యాన్సర్ నుంచి విముక్తి పొందాలి మా ప్రభా దేవాసే నమ్ముకున్న బిడ్డలకి దేవాయశ్ మా ప్రభా ఎప్పుడు అన్యాయం చేయ దేవుని కాపుదలు దాయి చేయండి ప్రతి ఒక్కటి తీసి వేయండి మా వ్యాధి నుంచి దేవ విడుదల పొందాలి మా ప్రభావ ఏ స్క్రీస్తున్నా గద్దనా మా ప్రభు ప్రతి ఒక్కటి విడుదల పొందకు మీరే కార్యం జరిగించండి మా ప్రభావ అలాగే మా ప్రభు రాజాల గురించి ప్రాణించిన మా ప్రభావ ప్రతి లంగ్స్ ఫంక్షన్ గురించి తీసివేయండి మా ప్రభావ లివర్ ఫంక్షన్ దేవ మంచి అయితే సాయం చేయండి మా ప్రభావ ఇన్ఫెక్షన్ తీసివేయండి మా ప్రభావం మీరే తోడనండి మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేయండి మా ప్రభావ అలాగే మంచి జాబ్ దొరకట మీరే తోడైనాడు మా ప్రభా దేవ అలాగే మా ప్రభా రవి చెల్ల పద గురించి ప్రయాణిస్తున్నాడు మంచి దేవ ఆరోగ్యం దయచేడు మా ప్రభావ ప్రతి నుంచి దేవ మంచి విడుదల దయచేసి దాన్ని బట్టి ఇస్తూ అవుతాడు మా ప్రభావ ఇంకా దేవాయక్తిగా జీవించి దేవాయస్ మా ప్రభా నేను వేడుకునేలా సాయం చేయండి మా ప్రభావ విశ్వాసం ఇంకా ముందుకు సాటకు సాయం చేయండి మా ప్రభా బలపరిచే భాగ్యం దయచేయండి మా ప్రభా దేవాస్మాప్రభ మీరే తోడైనాడు మా ఇంకా అస్సం కుమరించండి మా ప్రభా కా సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా కావ్య సిస్టర్ దేవ దాంట్లో మీరే సాయం చేయండి మా ప్రభు ప్రతి ఒక్క దేవాల కొడుకుకి ప్రతి ఒక్క ఎడ్డకు నుంచి తీసుకోండి మా దాంట్లో మీరే సాయం చేయండి మంచి సీట్ అనుగ్రహించండి మా ప్రభావ మీరే తోడైనాడు మా ప్రభావ వాళ్ళ పిల్లలకి మీరే తోడైనాడు దేవృ ఇంకా నేను ఎదుర్కొంటూ వచ్చి సాయం చేయండి మా ప్రభా దేవాడి వస్తారు మా ప్రభావ ఇంకా ఎదుట సాయం చెడు దేవాయశ్వరిని ఇలా ఉద్యోగంలో ఉంటాక సాయం చెంది విశ్వాసంలో అక్కడిక్కడ పడిపోకుండా దేవాయశ్వరుని అందు మంచిగా ఉంటాక సాయం చేయండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా అలాగే మా ప్రభా సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాడు వాళ్ళ పాప గురించి కూడా ప్రాణిస్తున్నాడు మా ప్రభా మీరే వాళ్ళ భర్త దేవాయశ్వర ప్రభా వేరే దగ్గర ఉన్నారు మా ప్రభా దాంట్లో మీరే సాయం చేయండి మా ప్రభా సిస్టర్ కి మీరే తోడు అయినాడు మా ప్రభావ అలాగే చిన్న పాప గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా ప్రతి ఒక్క శక్తి మీరే దయచేయండి మా ప్రభా మీరే తోడు దాన్ని బట్టి వదన అస్తోత్రాలు దేవా సాయం చేయండి మా ప్రభా అలాగే రేణుక సిస్టర్ గురించి మన జన్మ గురించి ప్రాణించాడు మా ప్రభావ వాళ్ళు చేసిన సేవల్లో ఇంకా అభివృద్ధి చెందించాడు మా ప్రభా ఇంకా దేవస్ మా ప్రభా సిస్టర్ కి మంచి ఆరోగ్యం దయచేయండి మా ప్రభావ మీరే తోడు అన్నాడు మా ప్రభావ ప్రతి ఒక్క కృష్ణ గద్దించాడు ప్రతి ఒక్క కన్ను ప్రాబ్లం నుంచి దేవా మీరే సాయం చేయండి మా ప్రభావ మీరెడైన మా ప్రభావ దేవాయసింహ ప్రభావ ప్రతి ఫ్యామిలీ గురించి ప్రాణిస్తాడు మా ఇక్కడ కూడొచ్చాడు ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుంచి ఆశ్రయించాడు దేవా ఎన్నో సమస్యలున్నాను దేవాయసింహ ప్రభావ వారిని ఎందు గోజాడుతున్నారు కార్యం సఫలం చేయండి మా ప్రభావందు విశ్వాసం పెట్టి ప్రాణ మా ప్రభావ అన్ని పొందుకున్నామని మేము నమ్ముచున్నాం మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్మ దేవాయస్మ రక్తం ప్రోక్షణ దయచేసి మాకు ప్రతి ఒక్క దాంట్లో విడుదల దాయి చేయండి మా ప్రభా ప్రతి ఒక్క ఫ్యామిలీలో దేవ మీరే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క దుష్టిని తలంపులు తీసి మా ప్రభా నీ తలంపులు పెట్టాడు మా ప్రభా దేవాయసీమా ప్రతి ఒక్క దాంట్లో దేవ మీరే సాయం చేయండి మా ప్రభా పోలి మేము నడుచుకునేలాగా సాయం చేయండి మా నీ రీతిగా మేము జీవించాలి మా ప్రభా దేవాయసీ మా ప్రభా హృదయాలు దేవ మీకు చేశాం మా ప్రభా నీ రకంగా మేము జీవించడానికి సాయం చేయండి మా ప్రతి ఒక్క బిడ్డను పేరు పెట్టిన దీవించి అవసరించాడు మా ప్రభా దేవాయస్మ అలాగే దేవాస్మ ప్రభా కే నుంచి దేవాయస్మ ప్రభావ అక్కడ వెళ్తున్నగా మీరే సాయం చేయండి మా ప్రభావ ఔట్ రీచ్ మినిస్ట్రీస్ వెళ్తున్నగా మీరే సాయం చేయండి మా ప్రభావ ఎక్కడ వెళ్ళినగా ప్రతి ఒక్కరికి పాపాలు ఉపయోగ ఉపయోగించేసి ప్రతి ఒక్కరిని రక్షింపబడుచుండగా మీరే సాయం చేయం ఎటువంటి ఆపద కలగకుండా సాయం చేయం వాళ్ళ మీద మీరు మా ప్రభా మీరే దేవాయస్వానడం మా ప్రభా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాలి మా ప్రభావ ప్రతి ఒక్కటి చేసినదంతా సఫలం అవటకు సాయం చేయండి మా ప్రభావం ప్రతి ఒక్క ఆర్థిక డ్రైవింగ్ లో ప్రతి దాంట్లో మీరే సాయం చేయండి ఎటువంటి బండి లేకు దేవా దాంట్లో దేవా అనుకూలంగా ఉండటం సాయం చేయండి మీరే చూడండి మా ఎక్కడ వెళ్చిన గా దేవా అక్కడ మీ చేత నడిపించండి మా ఎవ్వరి పని వారు చేస్తుండగా దేవాయసీ ప్రతి ఒక్క దాంట్లో మీ కాపుదల దయచేయండి మా ప్రభా ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి మా ప్రభా దేవ మీరే సాయం చేయండి మా ప్రభా ఇంకా దేవాయసి మా ప్రభా ఎంతో మంది అనేకులు మా ప్రభా ఈ రోజు తిండి లేక దేవ వేసి మా చలికి మా ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి మా ప్రభాకి వాళ్ళ రీతిగా మీరు దయచేయండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా దేవాసీ దీపచేస్తే గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభ అభివృద్ధులకి దేవ మంచి ఆరోగ్యం దయచేసి దాన్ని బట్టి స్తోత్ర మా ప్రభా ఇంకా మీరే తోడైనాడు మా ప్రభ ప్రతి ఒక్క వాక్యంలో ఇంకా ఎదుటకు సాయం చేయండి దాని యొక్క సేవలో ఇంకా బలంగా వాడబడి బిడ్డ ఉంటాకి సాయం చేయండి మా ప్రభావ రూపసర దేవ ప్రతి జాబ్ లో మీరే తోడైన దాన్ని బట్టి వదన స్తోత్రాలు దేవాస్రభా మీరే సాయం చేయండి మా ప్రభావ ఇంకా దేవాయశ్ర వాక్యంలో ఎదుటకు సాయం చేయండి మా ప్రభా ప్రతి దాంట్లో మీరే తోడు అయింటారండి దేవ త్వరగా రాబోతు నేష్ క్రిస్ పెట్టం తండ్రి కృప శాంతి సమాధానం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ముఖ్యంగా కేబిపీఎం గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న ఎల్లప్పుడూ సదాకాలం తోడైనా కాక ఆమెన్ అంద పేంద్ర సిస్టర్ సిస్టర్ అందరికి